సమాధానం చెప్తాను ఎందుకంటే ఐ కన్సర్వ్ మై ఎనర్జీ అదే మాట్లాడడం శ్రమతో కూడిన పని మీతో ఇది మాట్లాడి ఆ తర్వాత ఈ పార్టీ గొప్పదా పార్టీ గొప్పదా అని ఒక నలుగురి వాళ్ళతో మాట్లాడాను అనుకోండి అయితే అక్కడ ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో కిచెన్ దగ్గరికి వెళ్తే అక్కడ అరడదన మంది కూర్చుని ఉంటాను చేస్తుంది నేను కిచెన్ దగ్గరికి వెళ్తాను ఒకప్పుడు టీ తెచ్చుకుందుకు వెళ్తూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు అరడదన కూర్చుని ఉంటాను వాళ్ళు ఎదుర్కొండగా న్యూయార్క్ టైమ్స్ పేపర్ ఉంటాను అక్కడే చాయ్ తయారు చేసుకుని ఛాయ్ తయారు చేసుకోవడం థర్టీ సెకండ్స్ ఓవెన్లో పెడితే ఛాయ్ తయారైపోతుంది ఇక్కలాగా ఓ పావుగంట పరి గుడ్డ తీసుకొచ్చి దాంట్లో వడగట్టి మళ్ళీ పిండి ఇలాగే ఉండదు కదా సో వాళ్ళు దేశం అయ్యేప్పటికీ మీ చేతిలో చాయ్ ఉంటుంది ఆ ఛాయ్ తీసుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళు చైర్ ఆఫర్ చేస్తారు చక్కగా కూర్చోవచ్చు ఎయిర్ కండిషన్ ప్లేసు వేసవకాలం అయితే శీతకాలం అయితే హీటెడ్ ప్లేసు న్యూయార్క్ టైమ్స్ ఉంటుంది కూర్చుని ఏమిటండి చెప్పండి బుష్షే ఉంటున్నాడు వీడే ఉంటున్నాడు వాషే ఉంటున్నాడు కబుర్లు అరగంట చెప్పు కబురు చెప్పుకోవచ్చు కబుర్లు చెప్పుకుంటే ఏమవుతుంది ఇంకా వాక్కు యొక్క వినియోగం అధికమైపోతుంది అనిచేత నేనేం చేస్తాను స్వామీజీ నమస్కారం అంటే అన్నాం ఆ ఛాయ్ మళ్ళీ వెళ్ళి మాట్లాడినా నో టాకింగ్ బుక్ సో వాచేతు వాంగ్ మనసు వాక్కుని మనస్సులో విలీనం చేయాలి తదిచ్చే శాంత ఆత్మని ఆ మనస్సుని బుద్ధి విలీనం చేయాలి అంటే మనస్సులో అలాగ అనేక ఆలోచనలు వస్తుంటే వాటి వెనకాల పడి అవే భావన చేసుకుంటూ కూర్చోకూడదు ఎలర్ట్ అయిపోయి సాక్షిరూపంగా నిలిచి ఉంటే ఈ ఆలోచనలు అన్నీ సల్లారతాయి సల్లారి ఎక్కడికి సల్లారతాయి బుద్ధిలో చల్లారుతాయి ఆ బుద్ధిని మహత్తత్వంలో విలీనం చేయకుండా మహత్తత్వం అంటే సమష్టి బుద్ధి నేను అప్పుడు చెప్పాను వివరంగా సమష్టి బుద్ధిలో విలేనం చేయడం అంటే అలాగానే అంటే ఈశ్వర శరణాగతి చేయటం మన ఎందుకు కర్తృత్వం ఏమీ లేదు మనం ఊరికే సాక్షి రూపంగా నిలిచి ఉన్నాం కర్త ఈశ్వరుడు అన్నీ ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు కాబట్టి సూర్యుడు ఉదయించింది మనం కాదు కదా సూర్యుడు ఉదయించడానికి హేతు మనం కాదు గాలి వేచడానికి హేతు మనం కాదు వర్షం కురవడానికి హేతువు మనం కాదు కానీ నేనే పంట పండించాను అంటాడు వీడు డ్రౌట్ ఒక్క వారం రోజులు వర్షం ఆలస్యం అయితే మాత్రం గగ్గోలు చేస్తారు తీరా వర్షం పడితే మాత్రం పంట మేమే పండించాము మేము పండించబట్టే జనం అందరూ భోజనం చేస్తున్నారు అనేదో అహంకారాలు ఇలా ఉంటాయి మనుషులకు సో ఈ అహంకారములన్నీ తప్పు సర్వము ఆ పరమాత్మే చేయించున్నాడు అని భావన చేశారనుకోండి దాని పేరే ఈ వ్యష్టి బుద్ధిని సమష్టి బుద్ధిలో నిలిపేయడం తర్వాత ఈ జగత్ అనేది పదార్థ రూపంగా లేదుది పదార్థములంటూ ఏం లేవు ఉన్నవన్నీ కూడా చైతన్యములందే ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టి చైతన్య దృష్టి ఉండటం జగత్తునందు పదార్థదృష్టి ఉండకూడదు పదార్థ దృష్టి అజ్ఞాన దృష్టి జగత్తు ఆ ఈశ్వరీయ శక్తి ఎందు ఆ ఈశ్వరీయ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉన్నది అని దర్శిస్తే దీని పేరే ఆ చైతన్య రూపమైన బ్రహ్మని భావన చేయుట ఆ రకంగా ఈ సమయ వ్యష్టి బుద్ధిని సమష్టి బుద్ధిలో విలీనం చెయ్యి ఆ విధంగా నువ్వు ఉపాసన చేస్తే నీకు ఈ సంసారంలో భయ ఉండదు ఆ బ్రహ్మానందము నీ అని మనోమయ కోశం లెవెల్లో కూడా నీవు పరబ్రహ్మని సాక్షాత్కరించుకోవచ్చు అని చెప్పడం కోసం ఈ మంత్రం వచ్చింది అది దాని వ్యవస్థ తర్వాత తస్యైష ఏవ శారీర ఆత్మాశ ఇప్పుడు ఈ తస్యాకి పూర్వస్యా జపచేయండి ఆ రెండు వాక్యాలు కలిపి చెప్దాము తీకవచనం పూర్వీ ఎకవచనాన్ని దానికి జర్చేయాలి భాష్యం తూర్వస్ ప్రాణమయ ఆత్మా శారీర శరీర ప్రాణమయ శారీర కనోమయ కాబట్టి ఆ ప్రాణమయ ఆత్మ ఉన్నదే తస్య పూర్వస్య ఇంతకుముందు ఏం చెప్పారు మనోమయ చెప్పారు ఇప్పుడు ఇక్కడ మనోమయ దీనికి పూర్వమయ ఉంది ప్రాణమయ సో ఆ ప్రాణమయ ఆత్మకి ప్రాణమయ ప్రాణమయ ఆత్మకి ఆత్మ ఒకటి అదేమిటండి ప్రాణమయ ఆత్మకి ఆత్మ ఉండడం ఏంటంటే అది కరెక్ట్ ఆత్మ కాదు అది కల్పిత ఆత్మ ప్రా నెక్లెస్సే కరెక్ట్ అనుకున్నాడు వీడు నెక్లెస్సే యథార్థ వస్తువు అనుకున్నాడు అదే ఫైనల్ అనుకున్నాడు అంటే నెక్లెస్సే ఆత్మ అనుకున్నాడు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం మనం నెక్లెస్ ఆత్మ అనుకున్నావు కరెక్టే కానీ నెక్లెస్ ఆత్మకి ఆత్మ ఇంకోటి ఉండదు అంటే ఈ ఆత్మ అనాత్మను మనం ప్రాణస్య ప్రాణ ఎప్పుడు కూడా షష్ఠీ ప్రాణము అప్రాణం ప్రథమ ప్రాణమే ప్రాణం ప్రాణానికి ప్రాణము ఇప్పుడు అధిక ఈయన గొప్ప అధికారం అండి అన్నారు గొప్ప అధికారి పవర్ ఈ అధికారికి అధికారి ఇంకొక ఆమె ఉన్నది అన్నారు అనుకోండి అప్పుడు అధికారం ఇప్పుడు ఈయన దగ్గర ఉందా ఆవిడ దగ్గర ఉందా అక్కడే ఉంది మరి ఈయన అధికారిని ఎందుకు అన్నారు గౌణంగా అన్నారు యథార్థంగా అధికారం ఈయన దగ్గర లేదు ఆమె దగ్గరనే ఉన్నది రైట్ కాబట్టి అధికారిణ అధికారి అన్నప్పుడు ఈ అధికారిణ షష్ఠీ అధికారి వీడు కల్పిత అధికారి అసలు అధికారి ప్రథమాధికారి ప్రాణస్య ప్రాణ ఆత్మన ఆత్మ అంటే ఈ ఆత్మన షష్ఠీ ఉందే అది అనాత్మకే ఒక లెవెల్లో ఆత్మన్న అసలాత్మది కాదు అలాగే ఇక్కడ కూడా సో పూర్వస్య ప్రాణమయస్య ఆత్మన పూర్వముందు చెప్పిన ప్రాణమయ ఆత్మకి అసలైన ఆత్మ ఏష ఆత్మ ఈ మనోమయమే దాని అసలైన ఆత్మ ఏమండి ఈ ప్రాణ ఈ మనోమయం ఎక్కడుంది అంటే ఇప్పుడు చూడండి అన్నమయ ఆత్ అన్నమయానికి ఆత్మ ఏమిటి ప్రాణమయం ఈ ప్రాణమయం ఎక్కడుంది శారీర ఆత్మ అన్నమయము అనే శరీరమునందే ఉన్నది అన్నమయంలోనే ఉందండి అలాగే ప్రాణమయానికి ఆత్మ మనోమయం ఇప్పుడు ఈ మనోమయం ఎక్కడుంది ప్రాణమయం ఈ ఊళ్ళోనూ మనోమయం పక్క ఊళ్ళోనూ ఉందనుకుంటున్నారా ఏమే శారీర ఆత్మ ప్రాణమయే శరీరే ప్రాణ వికార ప్రాణముతోటి నిండిన ఈ శరీరము నందే ఆ ప్రాణరూపమైన శరీరమునందే మనోమయము ఉన్నది మళ్ళీ వేరే ఎక్కడా లేదు బంగారం ఎక్కడుందండి నెక్లెస్ ఇక్కడుంది బంగారం ఇంకోతో ఉంటుందా నెక్లెస్లోనే బంగారమే ఆ విధంగా కాబట్టి శరీరే ప్రాణమయే ఆ ప్రాణమయ కోశాన్ని మీరు భావన చేశారు కదా పురుషాకారంగా దానికి ప్రా ప్రాణు దక్షిణం అపారం ఉత్తర పక్ష అని చెప్పి దాన్ని ఒక ఆకారంగా చేశారు కదా ఆ దాంట్లోనే మనోమయం ఉన్నది దానికి ప్రతిష్ట రూపంగా ఉన్నది ఇప్పుడు రెండు రకాలుగా చెప్పచ్చు సందర్భాన్ని బట్టి నెక్లెస్లో బంగారం ఉంది కరెక్టే కదా ఓ సెన్స్లో కానీ కరెక్ట్ సెన్స్ చెప్పాలంటే బంగారం ఉన్నందు నెక్లెస్ కదా అది కరెక్ట్ సెన్స్ ఏమండి సో ఆ రకంగా అనమాట ఎనీవే స్వప్న ప్రాణ ప్రాణమయే భవ శారీర తర్వాత కహ ఎవరండిది ఈ ప్రాణమయానికి కూడా ఆత్మ అంటున్నారు ఎవరిది యహూర్వస్యా కదా యహ యహ అంటే ఏష మనోమయ ఏ మనోమయము కలదో ఆ ఈ మనోమయమే ప్రాణమయమునకు ఆత్మ ప్రాణమయ రూపమునందే నిలిచి ఉండేది ఎఫ్ఓర్మస్ తర్వాత తస్మాద్ తస్మాన్ మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ చూడండి ఈ మనోమయంతో ఆఖరైపోయిందా అబ్బే లేదండి ఆయి మనోమయము కంటే అన్య విలక్షణమైనది అంతర దీనికంటే సూక్ష్మమైనది దీనికి కూడా కారణమైనది దీని యొక్క వాస్తవ స్వరూపమైనది ఆత్మ ఉన్నది అది విజ్ఞానమయ ఇది ఒక చక్కటి ప్రణాళిక దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి ఒకదాన్ని ఇంకో దాంట్లో విధీనం చేసుకుంటూ పోతాం మీకు నేను ఈ సందర్భంలో దృష్టాంతం చెప్తా చెప్పానేమో ఇంతకుముందు మళ్ళీ నువ్వు ఈ కుండ మరీ పెద్దదైపోయిందండి చిన్నదో ఒకటి ఒకటి ఇప్పుడు అయం ఘట ఘట ఆత్మ అనండి ఘటమే యథార్థం అని తీసుకుంటారు కదండి దేన్ని మీరు యథార్థం అని తీసుకుంటారో దాన్ని ఆత్మ అంటారు యథార్థ స్వరూపం వస్తువు ఏది యథార్థమో అది ఆత్మ సో ఘట ఆత్మ ఏమండి ఇది ఘట ఆత్మాయ మృత్తిక ఆత్మాయ దుసరా అన్యోంతర ఆత్మ వచ్చింది అక్కడికి సో మృత్తిక ఆత్మ మరి ఘటాత్మ ఏమైపోయింది ఘటాత్మ పక్కన పెట్టి ఇగో ఇది ఘటాత్మ ఇది మృత్తికాత్మ ఇజ్ ఇట్స్ ఘట ఆత్మ మృత్తిక ఆత్మలో విలీనం చేసేసాం సో యూ హ్యావ్ రికగ్నైజ్డ్ ఘట ఆత్మ అంటే నువ్వు ఇంకా మృత్తిక ఆత్మను రికగ్నైజ్ చేయలేదు రైట్ నీ జ్ఞానం అధూర అంటే సగం సగం నువ్వు మృత మృత్తికాత్మని రికగ్నైజ్ చేసావు ఇప్పుడు ఘట ఆత్మ రికగ్నిషన్ దాంట్లో ఉందా లేదా ఘట ఆత్మ తెలియదండి వీడికి మృతికాత్మ తెలుసునండేనా నోనో బిఎస్సీ వేసేయడండి ఎంఎస్సీ వేసేయండి కానీ బిఎస్సీ ఏమీ రాదండనా ఇజ్ ఇట్ సో నో మృత్తికాత్మ రికగ్నిషన్లో ఘట ఆత్మ రికగ్నిషన్ ఇంక్లూడెడ్ రైట్ ఇప్పుడు ఘట ఆత్మ ఆత్మ ఐ హమ్ నాట్ ఇట్ త్రూ మ్యాటర్ ఆత్మ మృతిక ఆత్మ కంటే మ్యాటర్ ఆత్మ సుపీరియర్ కదండి దీనికంటే కూడా లోతు కానీ మ్యాటర్ ఆత్మలో ఘట ఆత్మ ఇంక్లూడెడ్ మృతిక ఆత్మ ఇంక్లూడెడ్ మ్యాటర్ ఆత్మ డి ఫాలో అప్ టు దాట్ ఎనర్జీ ఆత్మ ఎందుకో తెలుసిన మ్యాటర్ ఈజ్ కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీని నొక్కితే మ్యాటర్ అవుతుంది ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తారు చూడండి ఈ లడ్డూలు తయారు చేసే బూందీ ఇలా గుట్ట కింద పోసుకుంటారు అక్కడ లడ్డూలు ఉన్నాయా లేవు ఆ బూందీని తీసిన లైన్లో నొక్కితే లడ్డూలు అవుతాయి ఆ ఎనర్జీని కండెన్స్ చేస్తే మ్యాటర్ అవుతుంది కాబట్టి మ్యాటర్ ఆత్మ ఎక్కడుందో ఎనర్జీ ఆత్మ అక్కడే అంతరంగా ఉన్నది ఎనర్జీ ఆత్మ బట్ నౌ దెర్ ఈజ్ వన్ మోర్ స్టెప్ విచ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ఎనర్జీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ నుంచి ఎనర్జీ పుడుతుంది కాబట్టి కాన్షియస్నెస్ ఆత్మాలో విలీనం అవుతుంది అది ఫైనల్ సో బై ది టైమ్ యూ రీచ్ కాన్షియస్నెస్ ఆత్మ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ సో ఆ రకంగా ఆత్మ విజ్ఞానమయ సో విజ్ఞానమయమైన ఆత్మ మనోమయ ఆత్మకి కారణభూతంగా ఉంటుంది ఆ విజ్ఞానమయమే మనోమయంగా ప్రకటన విజ్ఞానమయం నుంచే మనోమయం పురుతుంది సో ఆ విధంగా మనోమయము కంటే సూక్ష్మమైనది మనోమయమునకు కారణమైనది దానికంటే ఉత్కృష్టమైనది దాంట్లో మనోమయం విలీనమైపోతూ ఉండేది అటువంటి విజ్ఞానమయాన్ని నువ్వు తెలుసుకోవాలి మనోమయం తెలుసుకుని విజ్ఞానమయం తెలుసుకోకపోతే లోటే కానీ విజ్ఞానమయం తెలుసుకుంటే మనోమయం చేయ జారిపోదు ఇప్పుడు బీఎస్సీ పాస్ అయ్యారండి ఎంఎస్సీ పాస్ కాలేదు లోటే ఎంఎస్సీ పాస్ అయ్యారు బిఎస్సీ సర్టిఫికెట్ లేదు మీ దగ్గర నష్టమా నేను ఎంఎస్సీ పేస్ అయ్యాను నా పీఎస్సీ సర్టిఫికేట్ కనపడడం మానేసింది ఓ ఆరు నెలలు బాధపడ్డాను అయ్యో సర్టిఫికేట్ కనపడలేదే అని బాధపడితే ఎవడో అన్నాడు ఇంకా పోలే ఎంఎస్సీ సర్టిఫికేట్ చాలేదు నిన్ను బీఎస్సీ సర్టిఫికేట్ ఎవరో అడగర్లే అని అన్నారు పోనీ మర్చిపోయాను ఎమ్మెస్సీ సర్టిఫికెట్తో తృప్తి పడ్డాను తర్వాత పీహెచ్డీ చేశాను ఈ ఎంఎస్సీ సర్టిఫికేట్ పోయింది సరే ఫోన్లో పీహెచ్డీ సర్టిఫికేట్తో తృప్తిపడ్డా సన్యాసం తీసుకున్న తర్వాత పీహెచ్డీ సర్టిఫికేట్ పోయింది నన్ను ఆశ్రమం వాళ్ళు ఒకసారి మీ పిహెచ్డి సర్టిఫికేట్ కావాలి ఇవ్వండి అని అడిగారు ఏదో పర్పస్ కోసం మీ తిగితే కనపడలేదు ఎక్కడుందో ఎవరో తీసి పారేశారు వీడియో సర్జెస్ ఇంకా వీడికి సర్టిఫికేట్ ఐ డోంట్ హ్యావ్ మై పిహెచ్డీ సర్టిఫికేట్ రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ సరే అప్పుడు వాళ్ళతో ఏం చెప్పానంటే నా సాయంక్రిప్ పిహెచ్డీ సర్టిఫికేట్ ఒకటి ఇంకా ఎక్కడో మూల నా దగ్గర ఇంకా మిగిలి అది ఇచ్చాను వాళ్ళకి దీంతో కాలక్షేపం చేయండి ఇంకా మళ్ళీ అది అడగద్దు ఇంక ఈ పైన లేదు మీరు అడిగినప్పుడల్లా నాకు దుఃఖం కలుగుతుంది అడగండి ఇంకా సో ఈ చీజ్ ఇంక్లూడెడ్ ఉంది అదనండి ఎంఎస్సీ సర్టిఫికెట్లో బిఎస్సీ సర్టిఫికెట్ లేదు అనే మాట ఉండదు ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ పిహెచ్డీలో ఎంఎస్సీ లేదని ఉండదు బీఎస్సీ ఎంఎస్సీ అన్నీ బీహెచ్డీలో ఇంక్లూడెడ్ సన్యాసంలో అది కూడా ఇంక్లూడెడ్ సో లైక్ దట్ విజ్ఞానం ఒక అంత అందుకో లేకపోతే మీరు ఫైనల్గా ఏం తేలుతుందో తెలుసునా మీకు ఐదు కోశాలు ఆత్మ ఆడుంటాయి ఇప్పుడు ఈ స్వామీజీ బాగా వేళాకూలం చేస్తారు ఈ టీచర్కి ఈ ఐదు కోశాలు ప్లస్ ఆత్మ ఐదు పెట్టెలు లోపల వజ్రం ఆ రకంగా తేలిందంటే అద్వైతం ఏంటండి ఇంకా అది అద్వైతం ఐదు పెట్టెలు లోపల వజ్రం లోపల బంగారపు రింగు అన్నట్టుగా ఇట్స్ నాట్ లైక్ దాట్ పైది టైం ఆత్మను మీరు తెలుసుకుంటే దేహము ఆత్మ భిన్నంగా లేదు ఇంద్రియాల ఆత్మ కంటే భిన్నంగా లేదు ప్రాణం ఆత్మ కంటే లేదు మనస్సు బుద్ధి ఏది ఆత్మ కంటే భిన్నంగా అన్ని ఆత్మలో కలిసిపోతాయి అది తెలుసుకునే పద్ధతి అన్యోంతర ఆత్మ విజ్ఞానమయ భాష్యం అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ మనోమయ అభ్యంతరో విజ్ఞానమయ అది ఇది అన్యోంతర అంతరహాన్ని కదా అంతరహ అంటే అభ్యంతర దాంట్లో విలీనమవుతో దాని నుంచి వేరే ఉన్నట్లుగా భాషించినా మనం పరిశీలించి చూసినప్పుడు దాంట్లో విలీనమైపోతుంది అటువంటి దాన్ని అభ్యంతర మన అంతరహ అంటే అభ్యంతర ఆత్మ అది ఎవరో తెలుసిన విజ్ఞానమయ ఇప్పుడు మనోమయ ఆత్మ దగ్గర మనం వేదమంత్రముల గురించి మాట్లాడాం ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మాట్లాడతాం ఇది వేద సందర్భం కనుక దృష్టాంతం ఇచ్చేప్పుడు వేదమంత్రాల దృష్టాంతం ఇస్తారు లోక వ్యవహారాల దృష్టాంతం స్టాక్ మార్కెట్ దృష్టాంతం అవి ఇవ్వరు మనసులో స్టాక్ మార్కెట్ ప్రైసెస్ ఉంటాయి అలాంటి దృష్టాంతం ఇస్తారా ఇవ్వరు అది కూడా అప్లై అవుతుంది అవి ఆత్మే కానీ దృష్టాంతం ఇచ్చేప్పుడు అవి ఆత్మ కింద ఇవ్వరు ఇప్పుడు బంగారము ఉందనుకోండి మీరు టెంపుల్లో కూర్చున్నారు అనుకోండి టెంపుల్ బంగారం గురించి మాట్లాడాల్సి వస్తే ఏదో ఆ నంది కొమ్ము బంగారము ఆ శివుడి మీద కిరీటం బంగారం అలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అంతేగానే ఏదో అక్కడ గాడిద బొమ్మ బంగారంతో చేసి ఉంది అలా మాట్లాడతారు గాడిద బొమ్మ ఎవడైనా బంగారంతో చేసి ఉండొచ్చు బట్ ఆ సందర్భంలో అది నాట్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ బట్ స్టిల్ గోల్డ్లో కూడా రూపాన్ని కొంత మనం పరి తీసుకుంటాం అలాగే ఇక్కడ మనోమయము వేదం అన్నాం కనుక తస్య యజురే వశిర ఋగ్ దక్షిణ పక్ష సామోత్త అన్ని వేదాలు నాలుగు వేదాలు వచ్చేసాయి కాబట్టి బుద్ధి విజ్ఞానమయం కూడా అదే ధోరణిలో మాట్లాడదాము బట్ ఇట్ అప్లైజ్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ ఈక్వల్లీ వేదార్థ విషయ సారీ మనోమయో వేదాత్మోక్త సో మనోమయ కోశాన్ని వేదమంత్ర రూపంగా మనం స్వీకరించి ఉన్నాము అంచేతనే వేదార్థ విషయా బుద్ధి నిశ్చయాత్మిక విజ్ఞానం ఇప్పుడు విజ్ఞానమయ కోశంలో విజ్ఞాన శబ్దానికి అర్థం ఏమిటి అంటే మంత్రాన్ని కేవలము వృత్తి రూపంగా శబ్దరూపంగా స్వీకరించేది మనస్సైతే దాని అర్థాన్ని నిశ్చయం చేసేది బుద్ధి అని అలా భేదాన్ని చెప్పారు మీకు నేను దృష్టాంతం చెప్తా మేము మంత్రాలు వదిలిస్తూ ఉండేవాళ్ళం వలిస్తుంటే ఆ కవులు గుర్తు ఉండాలి అంటే అస్తమానం అదే మంత్రం అదే వాక్యం రిపీట్ అవుతూ ఉంటుంది ఉదాహరణకి ఈ సంహితలో యజుర్వేద సంహితలో శ్వేన భాగే నోపధావతి అనో వాక్యం ఒకటి ఉంది శ్వేన భాగధేయేన ఉపధావతి తనదైనటువంటి భాగ్యంతో సమీపిస్తుంది బాగా వేగంగా సమీపిస్తుంది అని అర్థం దానికి శ్వేన భాగధే నోపధావతి ఈ మాట రెండు సార్లు ఇది వచ్చినప్పుడల్లా దీని పక్కనే ఏముందా అని సందేహం వస్తుంది రాదు మరి అదే మంత్రం రిపీట్ అవుతుంటే దాని పక్కనే ఉందో సందేహం రాదు ఆ సందేహం వచ్చినప్పుడు వాడికి అర్థం తెలియదు అనుకోండి బండగా గుర్తుపెట్టుకోవాలి అర్థం తెలుసును అనుకోండి తక్కువను పట్టేసేది నేను వేదం చదువుకునే నాకు అర్థం తెలుస్తూ ఉండేది నేను సంస్కృతం కూడా చదువుకుని ఉండడం విద్యారణ్య భాషను చూడటంతో అర్థం తెలుస్తూ ఉండడంతో తక్కువని నేను పట్టేస్తూ ఉండేవాడి ఆ ముందు వాక్యాన్ని బట్టి తర్వాత పట్టేయడం ఉదాహరణకి వాయుగ్గుతమా భూతికామో వాయుష్టా దేవత వాయుమే స్వేన భాగధేయనోపధావతి తర్వాత ఏముంటుంది స ఏ భూతింగమయతి అని చెప్పి వాడి నాకు సందేహం లేదు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యాలు ఇంకా చాలా ఉంటాయి ఈ స్వేన భాగధేయనోపధావతి ఇట్ ఈజ్ వన్ అమాంగ్ టూ హండ్రెడ్ దోర్ థింగ్స్ ఫాలో ఇట్ అట్ టూ డిఫరెంట్ ప్లేసెస్ ఈ పక్కన ఇది ఉంది అని ఎలా గుర్తుపట్టటం అంటే ప్రారంభంలో ఎలా ఉంది వాయవ్య శ్వేతమాల భేత భూతికామహ అందిగా ఆ వాయవ్యయాగాన్ని భూతి అంటే సంపదను కోరుకునేవాడు చేసుకోవాలి చేసుకుంటే వాడికి సంపద లభిస్తుంది అనే వాక్యం అది శ్వేనభాగే ఏ నోపధావతి స ఏ భూతింగమయతి తక్కువమని చెప్తాం సో ఆ భూతి భూతి కనెక్షణం ఎరం నీకది స ఏవైనా భూతింగం అయితేనే ఎలా గుర్తుపట్టేవరా అని మా ఫ్రెండ్ అడిగేవాడు ఎలా గుర్తుపట్టేట్రా ప్రారంభంలో భూతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి భూతే వస్తుంది మళ్ళీనో ఇంకోటి రాదు అలాగే అగ్నయే నాదాయపు రోడాశ మష్టాకపాల నిర్వపేత్ స్వేన భాగే ఏ నోపధాపతి స కరోతి అని సో అన్నాద్య అగ్ని ఉన్నట్లయితే దానికి సంబంధించిన యజ్ఞం మీరు చేస్తే మీకేమొస్తుంది అన్నాద్యం వస్తుంది సో ఈ విధంగా అర్థాన్ని బట్టి వాక్యాన్ని పెట్టాడు ఇంకో దృష్టాంతం చెప్తాడు అర్థాన్ని బట్టి మంత్రాన్ని మరి పట్టుకోవచ్చు అని చెప్పడానికి ఇప్పుడు ఇప్పుడు మనం భీషాస్మాత్ వాతే ఉంది మీకు తేయే అని మొదలు పెడితే ఆనంద ప్లోరల్ వస్తుంది స ఏకహ అని మొదలు పెడితే ఆనంద అని సింగులర్ వస్తుంది కొంతమంది బండ విద్యార్థులు ఇక్కడ కూడా తప్పు నన్ను విద్యార్థి అడిగేవాడు ఎరా ఆనందాహ ఆనందహనాలా ఆనందాహనాల నాకు ఎప్పుడూ సందేహమే నీకు ఎలా గుర్తుంటుంది రానే కొన్ని మోహెక్స్ నువ్వు కొంచెం శబ్దాలు వల్లించరా అని నేను ఇప్పుడు ఈ వేదం వల్లించమంటావా శబ్దాలు వల్లించమంటావా అని వాడు అడిగేవాడు అంటే కొంచెం శబ్దాలు వల్లిస్తే వేదం తేలికవుతుంది అని నేను చెప్పాను సో శబ్దజ్ఞా అంటే అర్థజ్ఞానం లేకుండా కేవలము శబ్దరూపంగా వల్లించుకుంటూ పోతారు వేద పండితులు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు బాబా అర్థజ్ఞానం ఒక్క పెసరు ఉంటే పట్టేస్తా ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయండి నేను ఎన్ని దృష్టాంతాలునైనా చెప్పవచ్చు ఎన్ని దృష్టాంతాలు చెప్పగలను నేను సో అర్థజ్ఞానం ఉంటే ఆ కవులు తప్పరు కవులు అంటే జంక్షన్ లాగా వచ్చినప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటారు అర్థజ్ఞానం ఉంటే అర్థజ్ఞానం లేకపోతే పడిపోతారు గోతులో సో ఎనీవే అర్థజ్ఞానము మంత్రము యొక్క మనోమయ కోశంలో ఉండే వృత్తిని అర్థజ్ఞానం పరిష్కరిస్తూ ఉంటుంది అర్థం తెలుసున్న వాడికి మంత్రం తక్కువని వస్తుంది ఇప్పుడు నేను పదం చెప్పి మంత్రం చెప్పండి అని ఇచ్చాననుకోండి వాడికి అర్థం తెలుసున్న వాడు అయితే చెప్పగలుగుతాడు లేకపోతే చెప్పే మనస్సులో ఉదయించేటువంటి సంకల్ప వికల్పాల వెనుక బుద్ధి అనేటువంటి సోర్స్ ఉంటుంది మనస్సులో ఆలోచన వచ్చిందంటే దానికి సంబంధించిన సంస్కారం బుద్ధిలో ఉండి తీరాలి కాబట్టి మనస్సు కంటే విజ్ఞానమేము దాని హయ్యర్ స్థాయిలో ఉంటుంది మనస్సు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటే ఇటు చెప్పాలా అటు చెప్పాలా మంత్రం ఇటా అటా అని సందేహం ఉంటే బుద్ధి నిర్ణయం చేసి పారేస్తుంది బుద్ధిలో ఇంక సందేహమే ఉండదు అదే ఆయన అంటున్నారు వేదార్థమునకు సంబంధించి బుద్ధి నిశ్చయాత్మికంగా ఉంటుంది నిశ్చయ ఖచ్చితమైన అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటుంది దాని పేరే విజ్ఞానము ఆ విజ్ఞానం నుంచే ఈ మనస్సు పుడుతుంది ఇమోషన్స్ ఇంటలెక్ట్ నుంచి పుడతాయి అని అర్థం లో దోషం ఉంటే ఇమోషన్స్లో దోషం ఉంటుంది అండర్స్టాండింగ్లో తప్పు ఉంటే వాల్యూ స్ట్రక్చర్ ఆఫ్ ది లైఫ్లో తప్పులు ఉంటాయి అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉందనుకోండి వాల్యూ స్ట్రక్చర్ ఆఫ్ ది లైఫ్ క్లీన్గా ఉంటుంది పెద్ద చదువులు చదువుతారు బాగా ధనాన్ని సంపాదిస్తారు బాగా హైజీనిక్గా ఉంటారు సొసైటీలో పెద్ద పేరులో ఉంటారు కానీ చాలా కష్మలమైనటువంటి హ్యాబిట్స్ని కలిగి ఉంటాం మాట చేత కూడా చాలా చాలా అసహ్యకరంగా ఏహ్య భావాన్ని కలిగించేట్లా ఉంటాయి ఎవట్రో వీళ్ళు ఇలా ఉన్నారని ఎవడైనా ఆశ్చర్యపడవచ్చు నేను ఆశ్చర్యపడినా ఎందుకంటే ఈ పైపై మెరుగుల మాట ఎలా ఉన్నా వాడి బుర్ర బుద్ధి విజ్ఞానమయ కోశం అంతా గడబడి ఉంది అంచేత నీ మిగతావన్నీ కూడా తేడా వస్తాయి విజ్ఞానమయ కోశం కరెక్ట్గా ఉంటే మనిషి ప్రవృత్తి కరెక్ట్గా ఉంటుంది పూజ స్వామీజీ వేళాకూలం చేసేవారు దేవుడు వాడు బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు షూట్ బూటు వేసుకుని ఉంటాడు వెరీ హైలీ సివిలైజ్డ్ బాగా అడ్వాన్స్డ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ బ్రిటిష్ ఎయిర్వేస్లో కూర్చుంటాడు వాడు భోజనం ఏం చేస్తాడంటే దానికి ఏదో పేరు వాడు మెనూ కార్డ్లో ఉంటాయి ఆ పేర్లు ఆ పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి వాడు పోర్క్ అండం పోర్క్ అని దానికి ఏదో పేరు ఉంది ఆ పేరు ఏదో ఉంటాడు చాలా అది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసి చూస్తే ఆఖరికి దానికి మీరు అర్థం చెప్తే వాడు తెలుగువాడు అయినట్లయితే పంది మాంసము అని అర్థం చెప్పాలి దానికి ఆ మా ఆ మాట అండవాడు ఆ మాట వినడానికి కూడా అసహ్యం కాలేదు దానికి ఏదో ఏదో ఏదో ఉందండి ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ మెనూ కార్డు నేను చూసినప్పుడు మాటది సో అలాగేదో చాలా గంభీరమైన పదంతో పెడతాడు దాన్ని వీడు సర్వ్ చేసేప్పుడు దాన్ని జాగ్రత్తగా కవర్ చేసి పట్టుకొచ్చి సర్వ్ చేస్తాడు వీడు దాన్ని రెండు ఇలాగ పొడిచి వద్దతో తీసుకుని అలాగ తీసి దానికేసి చూడకుండా హలో హవాలు అంటే ఇలా నోట్లో పెట్టుకుని అవుతాడు వీడు తినేది పంది మాంసం గొడ్డు మాంసం దీనికి పెద్ద ఇంత హడావిడి ఇదంతా నాగరికత ఇద ఇలా ఎందుకుంది అంత నాగరికత గలవాడు అంత విద్యావంతుడు అయితే ఇలాంటి ప్రవృత్తి ఎందుకు వచ్చింది అంటే అయిపోయే వెలుగులే కానీ కోసం విజ్ఞానమయ కోశంలో దోషం ఏమిటంటే ఈ దేహాన్ని నిలబెట్టడానికి ఇంకొక ప్రాణిని మనం ఎందుకు బలివ్వాలి ఇంకొక ప్రాణికి హాని లేని విధంగా ఈ దేహాన్ని మనం ధారణ చేయగలుగుతామా ఇంత మాత్రం ఆలోచన లేదు వాడు దేహాత్మ అందుకోసం ఆ పనిచేస్తాయి కాబట్టి విజ్ఞానమయ కోశంలో దోషం ఉంటే జీవితంలో దోషం వస్తుంది మనోమయం దోషం అంతటా దోషమే విజ్ఞానమయ కోశం క్లీన్గా ఉంటే అన్నీ క్లీన్గా ఉంటాయి ఆదిశక్తి కాబట్టి విజ్ఞానమయము నిశ్చయాత్మిక బుద్ధి తర్వాత తచ్చ అధ్యవసాయ లక్షణం అంతఃకరణ అయ్యా అంతా అంతఃకరణమే అంతఃకరణం తప్ప ఇంకేం లే అంతరింద్రియమే అంతా అదే మీరు మనస్సన్నా బుద్ధి అన్నా అహంకారం అన్నా స్మృతన్నా చిత్తమన్నా మీరు ఎన్ని పదాలు పెడితే అన్నీ అదే కానీ దాంట్లోనే లెవెల్స్ సో మనస్సు అంటే సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది వ్యాసిలేటింగ్ ఇమోషనల్ సెంటిమెంటాలిటీ దట్ ఈజ్ ఆల్ మైండ్ బుద్ధి అంటే నిశ్చయాత్మకంగా ఉంటుంది అండర్స్టాండింగ్ ఏదైనా సైన్స్ లేకపోతే గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుని ఇది బుద్ధి తర్వాత ఏదైనా ఒక సందేహ స్థితిలో ఉన్నప్పుడు నిశ్చయాన్నే డెసిషన్ మేకింగ్ బుద్ధి సో అది అంతఃకరణ ధర్మము ఎటువంటి అంతఃకరణ ధర్మము అధ్యవసాయ లక్షణ అధ్యవసాయము అంటే నిశ్చయము ఖచ్చితమైన అవగాహన అనేటువంటి లక్షణ అంటే అనే అనేటువంటి ఏ అంతఃకరణ ధర్మము కలదో దాని పేరే బుద్ధి అదే విజ్ఞానము తన్మయ స్వ విజ్ఞానమయనుంది కదా తన్మయ అదే స్వరూపముగా కలది నిశ్చయ విజ్ఞానై ప్రమాణస్వరూప నివర్తిత నిర్వర్తిత ఆత్మా విజ్ఞానమయ ఇది విజ్ఞానమయ ఆత్మ ఇది ఆత్మ ఆత్మలే ఏది ఆత్మ కాదు అన్నీ ఆత్మ కానీ ఫైనల్గా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇంకా దాన్ని బాధించి దాన్ని విలీనం చేసి అనే ప్రసక్తి ఉండదు అక్కడికి మనం అల్టిమేట్ గోల్ రీచ్ అవుతాం సో ఎనీవే సో ఈ విజ్ఞానమయ ఆత్మ ఎలా తన్మయ అంటే ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు చూడండి విజ్ఞానమయ ఆత్మ ఎలా నిర్మాణం అవుతుందో తెలుసున నిర్వర్తిత అంటే నిర్వాహిత ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ హౌ నిశ్చయ విజ్ఞానై నిర్వర్తిత ఖచ్చితమైన అవగాహనలుతోటి కూడి ఉంటుంది విజ్ఞా ఇప్పుడు దారపు బండి అంట దార బండి ఉంటుందండి అని అంటారు కదా దార ఎలా నిర్వర్తిస్తారు అంటే దారాన్ని చుట్టి చుట్టి చుట్టితే దారబండి అవుతుంది అంతేనా అయితే ఇంకేదైనా ఉంటుందో దాంట్లో ఇంకే ఉండదు అంతే దారబండి మధ్యలో ఏం లేదనుకోండి కొద్దిసేపు మధ్యలో ఏదో ఉన్నా అది ఇంపార్టెంట్ కాదండి అలాగే విజ్ఞానమయం ఎలా తయారవుతుంది ఖచ్చితమైన విజ్ఞానములను ప్రోగు చేసుకుంటూ పోతే అదే విజ్ఞానమయం ఖచ్చితమైన విజ్ఞానాలు ఎక్కడి నుంచి వస్తాయి ప్రమాణస్వరూప సో ఒక జ్ఞానాన్ని తెలుసుకుందుకు ఒక జ్ఞాన సాధన ఉంటుంది రూపాన్ని తెలుసుకుందుకు కన్ను ఉంటుంది శబ్దాన్ని తెలుసుకుందుకు చెవి ఉంటుంది సో ఈ విధంగా జ్ఞాన సాధనములు ఇవన్నీ చూసి కాన్సెప్ట్యువలైజ్ చేసేటువంటి అనుమానము అదో ప్రమాణము ఈ విధంగా వివిధ ప్రమాణముల చేతను మీరు జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు ఖచ్చితమైన జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టుకుంటారు అది విజ్ఞానమయం అంటే దాంట్లో సెంటిమెంట్స్ అవి ఉండవు సెంటిమెంట్స్ అవి లోవర్ లెవెల్లో ఉంటాయి ఇది విజ్ఞానమయము ఇది ఒక ఆత్మ విజ్ఞానమయ ఆత్మ ఇప్పుడు వేదంలో ఉన్నా ఇప్పుడు నేను ఇందాక వాల్యూ సిస్టమ్ గురించి చెప్పాను వాడి విజ్ఞానం యొక్క విషయంలో అటువంటి దృష్టి అటువంటి అవగాహన ఉంది కాబట్టి వాడి యొక్క యాక్షన్ అలా ఉందని నెగిటివ్ చెప్పారు పాజిటివ్ చెప్తున్నా వినండి మనము మానవులమై జన్మించినందుకు ఈ హక్కుల గురించి భోగాల గురించి చింతిల్లుట మానివేసి మన కర్తవ్యాన్ని మనం చెయ్యాలి మనం డ్యూటీ బేస్డ్గా బతకాలి ఆ డ్యూటీ ఏమిటంటే నిత్యకర్మానుష్ఠానము ఆ నిత్యకర్మ యజ్ఞయాగాది రూపంగా ఉన్నట్లయితే దాన్ని కూడా నేను చేసుకుంటాను అని చేస్తాడు ఇప్పుడు ఈ కర్మని చేసింది ఏది విజ్ఞానం విజ్ఞానం యజ్ఞంతనుతే అని దానికి కలుపుతున్నార ప్రమాణ విజ్ఞానపూర్వకోహిస్తాయతే ఎన్నో యజ్ఞము యాగము మొదల పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు తపస్సులు ఇలాంటివన్నీ చేస్తున్నాడండి వీడు తాజతే విస్తారం చేయబడుతోంది విస్తృతంగా చేయబడుతున్నాయి విస్తృతంగా చేయబడుతున్నాయి అంటే వారికి దానికి సంబంధించి విజ్ఞానం ఉందంటారా లేదంటారా విజ్ఞానం ఉంటేనే కర్మలు ఎటువంటి విజ్ఞానము ప్రమాణ విజ్ఞానం అంటే వేదము ప్రమాణము మనం వేదం చదువుకోవాలి స్వాధ్యాయోధ్యేతవ్య విధి ఉన్నది నేను వేదం చదువుకోవాలి చదువుకున్నాడు చదువుకున్న వేదంలో ఈ కర్మలు బోధింపబడ్డాయి నేను గృహస్థుని కర్మలు చేయాలి చేస్తున్నాడు నేను సన్యాసిని వేదం చెప్పినట్టు ప్రకారం ఆత్మనిష్టని కలిగి ఉండాలి అకౌంటెన్స్ సూటో ఉండడం ఇటక కట్టించుకుంటూ ఉన్నాం కాదు ఆత్మనిష్టని కలిగి ఉండాలి అలాంటి వేదన కొద్దో గొప్ప ఉన్నా ఆత్మస్వరూప వ్యవహారాన్ని విడిచిపెట్టకూడదు ఇలా శాస్త్రం చెప్తోంది వేదం అలా చెప్తోంది అని ప్రమాణం నిశ్ ప్రమాణ నిశ్చయం ఉండాలండి ప్రమాణం అంటే జ్ఞాన సాధనము సో వేదము ప్రమాణము ఆ ప్రమాణము యొక్క విజ్ఞానం బుద్ధిలో నిలబడి ఉంటే ఆ ప్రమాణ విజ్ఞానాన్ని బట్టి వాడు గృహస్థైతే కర్మకారం చేస్తాడు సన్యాసి అయితే ఆత్మనిష్టలో ఉంటాడు ఆ ఉపనిషత్ ప్రవచనము లేకపోతే శ్రవణము చేసుకుంటూ ఒకపం చేస్తాడు ఏ విధమైనటువంటి వైదిక సంపత్తిని కలిగి ఉన్నా దీని వెనుక ఆ విజ్ఞానము ఆ విజ్ఞానము ప్రమాణముల ద్వారా సంపాదించుకున్నది అదియే నిలిచి ఉన్నది కాబట్టి దేహము ప్రాణము మనస్సు ఇవన్నీ ఆ విజ్ఞానంలో కలిసిపోతాయి అని చెతే మ్యాన్ ఈజ్ వాట్ హీ నోస్ మ్యాన్ ఈజ్ వాట్ హీ లుక్స్ అన్నమయ మ్యాన్ ఈజ్ వాట్ హీ డస్ ప్రాణమయ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్ మనోమయ మ్యాన్ ఈజ్ వాట్ హీ నోస్ విజ్ఞానమయ అది సంగతి సో అది విజ్ఞానమయ కోసం తర్వాత యజ్ఞాదిహేతు వక్ష్యతి శ్లోకేనా సో యజ్ఞము యాగములు మొదలైన వాటన్నింటికీ హేతువు విజ్ఞానమే అనే సంగతిని శృతి శ్లోకంతో చెప్పబడుతోంది చెప్పబోతోంది తదప్యేష శ్లోకోవతి అని అని విజ్ఞానం యజ్ఞం తనుతే అని చెప్పబోతోంది ఏ సోమయాదులు గారు యజ్ఞం చేస్తున్నారన్నారు ఎవరో శృతి వేరే ఏమని చెప్పిందండి ఆయన మొహం సోమయాదులు గారు కదా యజ్ఞం చేసేది విజ్ఞానం యజ్ఞం తనుతే విజ్ఞానం చేస్తుందండి అయితే మరి ఈ లౌకిక కర్మలు వీళ్ళెవరలో చేస్తున్నారు వీళ్ళందరూ లౌకిక కర్మలు చేస్తున్నారు నో కర్మాని తను తె పిచ లౌకిక కర్మలని కూడా విజ్ఞానమే చేస్తుంది అంటే వీళ్ళకున్న విజ్ఞానాన్ని బట్టి వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకుండే మొత్తానికి విజ్ఞానమే సమస్త కర్మలని చేస్తూ ఉంటుంది శ్లోకం చెప్పబోతుంది మంత్రం త నిశ్చయ విజ్ఞానవతో హి కర్తవ్యేష్ పూర్వ యా ఉత్పర్తవ్యాం ప్రాథమ్యా శిరచ్య సమ్మ సవా ఏషురుష విధ ఏ వా తురుష విధతాం అన్వయం పురుష విధ అది ఆయన చెప్పలేదు ఏమీను ఇప్పుడు మూసలో పోసినటువంటి ఆ మెటల్కి మూసాకారం వచ్చేస్తుంది శరీరమునకు తలా చేతులు ఉన్నట్టు ఉన్నాయి కనుక ఆ శరీరంలో ప్రకటమయ్యే ప్రాణమయానికి తలా చేతులు పెట్టేశాం మనం ఆ ప్రాణమయములో రిఫ్లెక్ట్ అయ్యే మనోమయానికి తలా చేతులు తోకా పెట్టేసినాం ఆ మనోమయంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండేటువంటి విజ్ఞానమయానికి ఇవన్నీ వచ్చేస్తాయి అన్వయం పురుష విధ సో అము అంతకు ముందున్న దాన్ని అనుసరించి ఇది కూడా పురుషాకారాన్ని పొందేస్తుంది సో విజ్ఞానమయానికి కూడా పురుషాకారం వచ్చేస్తాయి సో పురుషాకారం వస్తే మన శిరస్సు ఏమిటి తస్య శ్రద్ధవ శిర శ్రద్ధయే శిరస్సు సో తస్యా అంటే విజ్ఞానమయ కోశానికి అంటే నిశ్చయ విజ్ఞానవత నిశ్చయ ఖచ్చితముగా నిర్ధారింపబడిన విజ్ఞానముతో కూడి ఉన్న ఆ విజ్ఞానమయ కోశము అంటే ఆ దర్శనండి ఆ విజ్ఞానమయ కోశ రూపంగా ప్రకటమవుతున్న వ్యక్తి వాడికి శ్రద్ధ ఒకటి ఉంటున్నది విజ్ఞానాన్ని బట్టి శ్రద్ధ వస్తుంది దేని పూర్వం యా శ్రద్ధ ఉత్పద్యతే అడు వేదం చదువుకున్నాడు అండి అర్థం తెలియదు అంటే వాడికి కర్మ చేయాలని కూడా అర్పించదు ఎందుకంటే వేదంలో మంత్రాలకు అర్థం తెలిస్తే కర్మ లేకపోతే ఇంకేం కర్మ ఈ లోపల అర్థం తెలుసుకున్నాడు అర్థం తెలుసుకుంటూ ఉంటే ఆ బా ఎన్ని కర్మలు ఎంత విస్తారంగా ఉన్నాయి ఇంతటి అర్థం తెలుసుకున్న తర్వాత ఇది ఎలా అంటే రేడియో మెకానిజం చదువుకుంటాడు వాడికి ఏదో రేడియో ఓడపికి బాగు చేయాలని వాడి కోరిక అమలు మిత్రులు ఒకతను ఉండేవాడు ఏమంటే మీ ఇంట్లో అలాంటి టైపీస్ ఉందో అది అడిగేవాడు అలాంటి డైపీబీస్ లేని వాళ్ళేవాళ్ళు ఉంటుంది అందరి ఇళ్లలోనూ అలారం డైపీస్ ఉంటుంది అది ఎప్పుడూ పనిచేయదు ఇది మామూలుగా అందరి యొక్క అనుభవం అతను రాగానే అతను మ్యాగ్నట్టు నాలుగు స్క్రూ డ్రైవర్లు ఈ సామాగ్రి అంతా కిట్ ఒకటి ఉంటుంది అతను సంచిలో కాబట్టి మీ ఇంట్లో అలారం ఎంపీ తీసుకుని ఉంటే బాగు చేస్తాను అని కూడా నేనని ఇంకా నీ నేర్చుకోవడం పూర్తవ్వలేదా నేను అంటే అలా ఉప్పుతూ ఉండేవాడు ఎందుకంటే అతనికి ఆ నిశ్చయ విజ్ఞానం ఏదో ఉంటుంది అది అలా మేమందరం ఏదో పేకా ఆడుకుంటుంటే ఇతను అలారం ఎంపీ బాగు చేసుకునేవాడు అదే అతనికి అదో తృప్తి సో అలాగనమాట లేకపోతే మేము వేదం వల్ల ఇచ్చుకుంటూ ఉంటే వీడు అలారటలు బాగు చేసుకుంటే కూర్చుండేవాడు అవి బాగుపడేవి కావు ఆ మొహం కాదు వాడికి ఆ విజ్ఞానం ఆ శ్రద్ధ అలా కాబట్టి అలాగే వైదికుడు ఉన్నాడు అనుకోండి ఖాళీగా కూర్చోలేడు ఏదో ఒక కర్మం చేయాలనే శ్రద్ధ ఉంటుంది సన్యాసి అనుకోండి ఏదో మాల మనసు నిలబడిందో నిలబడలేదో ఓం ఓం ఓం అలాగే నడుస్తూ ఉంటుంది కాలం అలాగంటే శ్రద్ధ ఉంటుంది ఆ శ్రద్ధ లేకపోతే వాడు ఆ విజ్ఞానం లేనట్టే లెక్క కాబట్టి ఆ శ్రద్ధ పుడుతుంది ముందు ఆ విజ్ఞానాన్ని బట్టి పుడుతుంది విజ్ఞానం లేకుండా శ్రద్ధ నిలబెట్టడం కష్టం సో ఆ శ్రద్ధ పుడుతుంది ఆ శ్రద్ధయే కర్తవ్యములన్నింటికీ ప్రారంభంలో ఉంటుంది శ్రద్ధ ఉంటే కదండి కర్తవ్యాలన్నీ ఇప్పుడు మీరు ఎంతో శ్రద్ధగా ఉన్నారు కాబట్టి కదా ఈ పాఠాలు నడిచేది లేకపోతే శ్రద్ధ లేకపోతే పాఠాలు ఏముంటాయో నమోహం ఉండదు కాబట్టి ఆ జ్ఞా విజ్ఞాన విజ్ఞానం నుంచి పుట్టేటువంటి శ్రద్ధ ఆ విజ్ఞానము వేరియస్ కార్యాలను రూపంగా ప్రకటన అవడానికి మొట్టమొదటగా ఉండే శ్రద్ధ ఏదైతే కలదో దీనిని ఆ కోశానికి తల కింద భావన చేయండి ప్రాథమ్యాత్ శిర ఇవ శిరహ శిరస్సు శిరస్సు అంటే దానికి ఒక తలకాయ ఏమి ఉండదు కొంతమంది అలా కూడా అర్థం చెప్పేస్తారు అంచేతన శిర ఇవ శిరహ కల్పన శిరస్సు లాంటి శిరస్సు నిజమే శిరస్సు అనుకోదు ఒక్క శరీరానికి అన్నమయానికే ఉంటుంది శిరస్సు ఇంకా దేనికి శిర ఇవ శిరహ వ్రతం దక్షిణ పక్ష సత్యముత్తరపక్షే యథావ్యాఖ్యాతే సో ఈ వ్రతము సత్యము మేము ఇంతకుముందు వ్యాఖ్యానం చేసాము అక్కడ చూసుకొని అంటున్నారే వ్రతము అంటే శాస్త్రాన్ని చదివి విషయాన్ని తెలుసుకునుట ఆ తెలుసుకున్న విషయాన్ని జీవితంలో ఆచరణకు పెట్టుట సత్యము ఆయన మంచి పండితుడండి కానీ ఆ పాండిత్యం ఆయనకి జీర్ణం కాలేదు అజీర్తి కడుపు నిండా భోజనం చేశాడు జీర్ణం అవ్వలేదు దానివల్ల లాభమా నష్టమా నష్టం అది అంత లాభం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ బోల్డ్ అని విటమిన్స్ న్యూట్రిషన్స్ మెటాలిక్ మెటల్స్ మెటల్సా ఏమో మినరల్స్ ఇన్ని ఉన్న పదార్థం లోపలికి వెళ్ళింది లాభం లేదంటారు ఏమిటంటే లాభం ఎప్పుడు ఉంటుందండి అది జిస్ప్రిప్సియా అంటే అజీర్తి అజీర్తి ఉంటే లాభమే ఉంది అలాగే మెంటల్ డిస్ప్రెప్సియా అది సో ఇంటలెక్చువల్ డిస్పెప్సియా అంటే శుభ్రంగా శాస్త్రం అంతా వాళ్ళు ఏం చేస్తాడు అది బుద్ధిలో ఉంటుంది అది జీ అజీర్తిది అది అరగదు ఎసిబులేట్ అవ్వదు సో ఇంటలెక్చువల్ డిస్పెప్సియాలో ఉంటాడు అంటే వాడి జీవితంలో దాన్ని ఆచరించడు ముందుగా ఎదరో వాళ్ళకి చెప్పడమే పూర్వానికి ఒక కథ ఉంది ఒక ఆయన ఏం చెప్పారంటే పురాణం చెప్తున్నారు ఉల్లిపాయ తమో ఆహారం మనం ఉల్లిపాయ తినరాదు అని చెప్పారు ఆయనకి ఉల్లిపాయ సాంబార్ అంటే ఇష్టం ఆ ఆ పురాణానికి ఆయన భార్య కూడా వచ్చింది సాధారణంగా ప్రవక్తల యొక్క భార్యలు పిల్లలు వాళ్ళకి వీటితో సంబంధమే ఉండదు వాళ్ళు మిగతా ఆడాడిలో లోక వ్యవహారాల్లో విజీగా ఉంటారో దట్ ఈస్ నౌ ఇట్ హ్యాపీ సో ఈ ప్రవచనం ఈయనే కానీ మిగతా వాళ్ళకే ఊళ్ళో వాళ్ళకే శ్రద్ధాళువులు వేరే ఉంటారు సో ఈయన ఆ ఒక్కరోజు పొరపాటుని ఆవిడ కూడా వచ్చి కూర్చున్నా ఉపన్యాసంలో ఊహోలాగానే ఆవిడకి అది జీర్ణమైంది ఆవిడ ఈ జీర్ణం కాలేదు ఆవిడికి జీర్ణం అయింది ఆవిడ ఆ వేళ సాంబార్ పెట్టి ఉల్లిపాయ వేయలేదు ఇలా ఉంది ఏమిటే ఈ సాంబార్లు అడిగేడు ఉల్లిపాయ వేయలేదు అంటే ఎందుకు వేయలేదు అని అడిగితే మరి మీరు ఉపన్యాసంలో అలా చెప్పారు కదా అని వేయలేదు తమో మీకు మంచిది కాదని ఈ తమో గుణం నా కోసం కాదు వాళ్ళ కోసం అది విద్యార్థుల కోసం అది ఆయన పోపడతారు ఆవిడ మీద సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇండైజెషన్ డిస్పెప్సియా సో ఇంటలెక్చువల్గా డిస్పెప్సియా ఉంటే సత్యం లేదనమాట వృతముంది సత్యం లేదు ఒకడు సిన్సియర్ ఉంటాడు వృతముండదు వ్రతము సత్యము రెండూ ఉండాలి వ్రతము కుడి చెయ్యి సత్యము ఎడము చెయ్యి వ్రతం దక్షిణ పక్ష సత్యముత్తర పక్ష అది విజ్ఞానమయ కోశం యొక్క స్వరూపం ఆ రెండు ఉంటేనే సారం యోగ ఆత్మా యోగ యుక్తి సమాధానం ఆత్మేవ ఆత్మా ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఈ యోగ యుక్తి సమాధానం ఈ పదాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో ఒకసార్లు వాడతారు ఇప్పుడు చూడండి బుద్ధి అంతఃస్కరణ ఉన్నదా అంతఃస్కరణలో వృత్తులు వస్తూ ఉంటాయి వృత్తుల యొక్క స్థాయిని బట్టి కొన్ని మనోమయం అవుతాయి కొన్ని విజ్ఞానమయం అవుతాయి వాటి స్థాయిని బట్టి సెంటిమెంటల్ అయితే మనోమయం అవుతాయి జ్ఞానం అయితే విజ్ఞానమయం అవుతాయి కానీ వృత్తుల యొక్క బహుత్వమును తగ్గించి ది క్వాంటిటీ ఆఫ్ థాట్స్ వాటిని తగ్గించి మైండ్ని ఏకాగ్రం చేయుట దట్ ఈజ్ ది ఎయిమ్ దట్ ఈస్ ది గోల్ ఫర్ పతంజలి యోగా హఠయోగా కూడా ఉంది కదా దానికి గోల్ అది అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ది మైండ్ ఈస్ ది గోల్ మేము వేదాంతులం మేము యోగం మాట్లాడతాం శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో విస్తారంగా చెప్తారు మేము పతంజలి యోగాన్ని కాదని పతంజలి యోగాన్ని ఇంక్లూడ్ మేము అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకోవడమే మా వేదాంతులు పనేటంటే అన్నింటినీ ఇంక్లూడ్ చేసుకోవడమే సో ఈ పతంజలి యోగంలో ఉండే బేసిక్ థింగ్స్ ఏవో తీసుకుంటామో మాకేం అభ్యంతరం లేదు తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఏకాగ్రత అంటారు అది కూడా అవసరమే ఎంతో కొంత ఏకాగ్రత లేనిదే కర్మ నడవదు భక్తి నడవదు జ్ఞానం నడవదు ఏ పని నడవదండి లౌకికం నడవదు వైదికం నడవదు ఎంతో కొంత ఏకాగ్రత ఉండద్దండి కొంతమంది మరీ చంచలంగా ఉంటారు మనమేమో కూర గు గురించి మాట్లాడుతుంటే ఆయనేమో ఏదో ఫిజిక్స్ గురించి మాట్లాడతాడు మనం ఫిజిక్స్లోకి వెళ్ళబోయేప్పటికీ ఆయన ఏమో స్టాక్ మార్కెట్లోకి వెళ్తాడు మనం స్టాక్లోకి వెళ్ళబోయేపటికి ఆయన ఇంకో బావుమరి దగ్గరకు ఎక్కడకుపోతాయి మైండ్లో అలాగ చెంచలంగా ఉండి వాటితోటి ఏ పని అవ్వదు చాలామంది అలా ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైన వ్యవహారం అలా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు సో ఎనీవే సో అంత చంచలంగా ఉండకూడదు ఏకాగ్రతకి ఇంపార్టెన్స్ ఉంది బట్ ఇన్ని యోగా అదే పతంజలి యోగా ఏకాగ్రత ఈస్ ది సమ్మం బోనం ఇట్ ఈస్ ది అల్టిమేట్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ అస్ ఎందుకంటే సమాధిలోకి వెళ్ళిపోయారు అనుకోండి సంసారం లేదు పా గంట తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చేస్తారు మళ్ళీ సంసారం మామూలే సమాధిలోకి వెళ్ళే ముందు కాఫీ ఆ థాట్ ఉంటే సమాధి నుంచి రాగానే కాఫీ థాట్ పాఠం చెప్పే ముందు కాఫీ దాటుంది అనుకోండి పాఠం అయ్యేటప్పుడు కూడా కాఫీ తాటే ఉంటుంది అని చెప్పి కాఫీ తాగేస్తే ఇంకా థాట్ ఉండదు అలాగనమాట ఎనీవే సో దానివల్ల సంసారం అలాగే మిగులుంటుంది దర్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఇన్ వేదాంత దర్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఏకాగ్రత అవసరము బట్ ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ దెన్ వాట్ ఈస్ ది అల్టిమేట్ అట్ ది లెవెల్ ఆఫ్ విజ్ఞానం అల్టిమేట్ ఈస్ ఎలర్ట్నెస్ ఏమిటి అలర్ట్నెస్ అంటే మనస్సులో థాట్ వచ్చిందనుకోండి ఆ థాట్ అలా బిల్డప్ అయిపోతూ ఉంటుంది మనం దానికి బానిసలం అయిపోతాం అదే ఒక గ్రూలో పడిపోయి నడిచిపోతుంది అసలు డిజైర్ అనేది ఏమిటో తెలుసునండి ఎ థాట్ కమ్స్ అండ్ ద థాట్ సెటిల్స్ డౌన్ ఇంటూ ఎ గ్రూవ్ ఆఫ్ ది మైండ్ దట్ ఈస్ కాల్డ్ డిజైర్ దెర్ ఈస్ అదర్వైజ్ మీరు ఆ గ్రూలో పడమివ్వలేదు అనుకోండి దెర్ నో డిజైర్ దాంట్లో డిజైర్ ఏముంటుంది ఇప్పుడు ఏదో ఉంగర వజ్రపుటంగర ఆ థాట్ వచ్చిందనుకోండి ఆ వజ్రపుటర థాట్ వచ్చింది పోయింది కానీ అది వచ్చి అలా సెటిల్ అయిపోయింది ఎలా సెటిల్ అవుతుందో తెలిసినా వాడు ఏమని చెప్తారంటే నువ్వు వజ్రిపుటంఘరం పెట్టుకున్నట్లయితే ఎర్రటి రంగున్న పెట్టుకున్నట్లయితే నీకేమో అలా ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుందో ఎక్కడో విని ఉంటాడు ఇంకా అక్కడి నుంచి ఆ దాని మీద పడిపోతుంది వీడి అదేమో పదివేలు ఖరీదు వీడి దగ్గర అంత డబ్బు లేదు ఈ విధంగా దాన్ని అలాగ దాని మీద థింక్ చేసేస్తూ ఉంటాడు దాని డిజైన్ దీని ఫోర్ థాట్ విచ్ సెటిల్స్ డౌన్ ఇన్ ఏ మెంటల్ గ్రూవ్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ డిజైర్ అటువంటి డిజైర్ మెంటల్ గురువులో ఫిక్స్ అయిపోతుంది అంటే మీరేం చేస్తున్నట్టు వేర్ ఈజ్ యువర్ ఎలర్ట్నెస్ ఇట్ ఈస్ నాట్ దే పిల్లవాడు వస్తువులన్నీ పడి చేసేస్తున్నాడు తల్లి పక్కనే ఉండి కూడా గమనించలేదు అంటే అర్థం ఏంటి తల్లి ఎలర్ట్గా లేదని అర్థం తల్లి పిల్లవాడిని ఆడుకొనివ్వాలి వాడిని కట్టేసి కూర్చోపెట్టకూడదు బట్ అట్ ది సేమ్ టైం వాడు మొత్తం అన్నీ తగలబెట్టేస్తుంటే కూడా పట్టించుకోనంత అజాగ్రత్తలో కూడా ఉండకూడదు ఆ మాత్రం సావధానత ఉండాలి ఆ ఎలర్ట్నెస్ ఉండాలి ఈ అలర్ట్నెస్ బుద్ధి స్థాయిలో ఉంటుంది అంచేతనే మీరు సాక్షిరూపంగా నిలిచి ఉండండి అని చెప్పేది అందుకోసం సాక్షిరూపంగా నిలబడ అభిప్రాయం ఏమిటంటే మనస్సులో చెలరేగే ఆలోచనల యొక్క నుంచి ప్రక్కకు జరిగి ఇనేవే వాటిని అలా పరిశీలిస్తూ కంగారు వాటికి బానిసలైపోకుండా ఉండడం పేరేదైతే కలదో దట్ అలర్ట్నెస్ దట్ ఈజ్ కాల్డ్ యోగ దట్ ఈజ్ యుక్తి దట్ ఈజ్ సమాధానం అది విజ్ఞానమయానికి అదే ఆత్మది మధ్య భాగం దట్ ఈస్ ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది విజ్ఞానమయ దాన్నే ఆయన అంటారు ఆత్మవతో హి యు సమాధానవత అంగాని వా శ్రద్ధాదీని తిపత్తిమాణి అసలు వీటిలో ఎలర్ట్నెస్ ఆ సమాధానము ఆ ఏకాగ్రత సమాధానము అంటే కాన్సంట్రేషన్ అండ్ ఎలర్ట్నెస్ ఆ రెండు ఉంటే వేరే ఆత్మ ఉంది ఆత్మ అంటే ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్ ఉంటే కాళ్ళు ఉంటాయి చేతులు ఉంటాయి ఇదే లేకపోతే తల ఉండదు చేతులు ఉండదు కాళ్ళు ఉండదు ఇది ఉండాలి ముందు దీన్ని అట్టి బట్టే అన్నీ వస్తాయి కాబట్టి ఇది మెయిన్ ఇది ఇది ఆత్మ ఇది ఉంటే అంటే సమాధానం ఉన్నవాడికి ఇంకా అంగములు చేతులు కాళ్ళు లాంటివి వస్తాయి ఏమిటి చేతులు కాళ్ళు శ్రద్ధ ఇలాంటివన్నీ వస్తాయి వస్తే అప్పుడు ఏమిటవుతుంది తెలుసిన ఆ సమాధానం ఉండటం చేతను యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి ఆ ఎలర్ట్నెస్ ఆఫ్ ది మైండ్ ఉన్నవాడికి ఆ ప్రజ్ఞామాంద్యము లేని వాడికి ప్రజ్ఞ గలవాడికి వాడి శ్రద్ధ సరైన దారిలో నడుస్తుంది తిపత్తిమం వస్తువు యొక్క యథా యథార్థ స్థితిని తెలుసుకునే సామర్థ్యము ఆ శ్రద్ధకుంటుంది అది మూఢశ్రద్ధ అయిపోదు వ్రతం వ్రతం అంటే శాస్త్ర విజ్ఞానము అది యథార్థంగా ఉండాలి ఏదో ఏదో వల్లించాము ఏదో తెలుసుకున్నామని కాదు యథార్థంగా ఉండాలి సత్యం దాన్ని అప్లికేషన్ కూడా యథార్థంగా ఉండాలి కాబట్టి విజ్ఞానము కోసం యొక్క ఇతర అంగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తుస్థితికి సమీప వస్తుస్థితికి చేరుకుని ఉండాలి వస్తుస్థితికి సత్యానికి దూరం అయిపోకూడదు అలా ఉండాలి అంటే ఆ ఎలర్ట్నెస్ కాన్సంట్రేషన్ ఉండాలి కాబట్టి ఆ ఎలర్ట్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ నుంచి కావాలి సమాధానం దట్ ఈస్ టేకెన్ యాస్ ది ట్రంక్ ఎస్ ది సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ది విజ్ఞానమయ తస్మాత్ సమాధానం యోగ ఆత్మా విజ్ఞానమయస్ కాబట్టి విజ్ఞానమయ కోశానికి సమాధానము చిత్త సమాధానము అంటారు ది ఎలర్ట్నెస్ ఆఫ్ ది మైండ్ అఫ్ కోర్స్ ఎండౌడ్ విత్ ఏ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్సో ఇఫ్ యూ డినాట్ హ్యావ్ జీరో కాన్సన్ట్రేషన్లో ఎలర్ట్నెస్ కూడా రాదు చేతనే కొంత యోగం కూడా ఉపయోగిస్తుంది కొంత ప్రాణాయామాదులు ఉంటే మంచిదే ఆ కాన్సన్ట్రేషన్ కొంత వస్తుంది ఆ పైన అలర్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా తీసుకుంటుంది